అస్సలం అయికు వరహతుల్లాబర్కూ అలహందుల్లాం వాలా రసూలిల్లా అమ్మాబాద్ మహాశేవులారా రుజుమార్గం టీవీ ప్రేక్షకులారా మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మరియు నరకం నుండి మనం ఎలా భయపడాలి భయపడితే మనకు ఏం లాభం కలుగుతుంది అనే విషయం ఈనాటి శీర్షికలో ఇన్షా అల్లా తెలుసుకుందాము నరకం నుండి హెచ్చరించాలి అల్లా ఎలా హెచ్చరించాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తమ జీవితంలోని వివిధ సందర్భాలలో సమయాలలో ఎలా ప్రజలను హెచ్చరించారు అనే విషయాలు గత కార్యక్రమంలో మనం తెలుసుకుందాము ఆ హెచ్చరికను విన్న మనం సామాన్యులం మనం స్వయంగా ఎలా భయపడాలి భయపడితే ఏమి లాభం కలుగుతుంది మహాశివులారా మనం నరకాన్ని ఎంత గుర్తు చేసుకొని ఎంత భయపడతామో అంతే పాపాలను వీడుకోగలుగుతాము నరకం నుండి ఎంత భయపడతామో అంతే అల్లాహకు చేరుకోగలుగుతాము నరకానికి ఎంత భయపడతామో అంతే మన ఏకాంత జీవితంలో ఒంటరిగా ఉన్నాము ఇవరు చూడటం లేదు అని ఎక్కడైతే మనకు అనిపిస్తుందో అక్కడ కూడా ఎలాంటి పాపానికి ఒడిగట్టకుండా ఉండగలుగుతాము నరకాన్ని మనం గుర్తు చేసుకొని ఎంత భయపడతామో అంతే సత్కార్యాలలో ముందుకెళ్ళగలుగుతాము నరక విషయంలో మరికొన్ని వివరాలు ముందుకు వస్తాయి భయపడితే లాభాలు కూడా ముందుకు వస్తాయి కానీ వాటికంతే ముందు ఒక చిన్న సంఘటన అనండి లేదా ఒక చిన్న ఉదాహరణ అనండి మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు మనం ఇలాంటివి చూస్తాము రాత్రి వేళ దొంగ ఇళ్ళల్లో దొంగతనం చేయడానికి వీధిలోకి వస్తాడు ఇళ్ళల్లో ఏ ఇల్లును ఎన్నుకోవాలి ఎటు ప్రవేశించాలి అని ఆలోచించే సందర్భంలోనే అటు నుండి వండి వస్తు, వస్తూ పోలీసుల పెట్రోలింగ్ను చూస్తూ అతడు అదే సమయములో, దొంగతనానికి పాల్పడతాడా లేదు పోనివ్వండి పోలీసు వాళ్ళు అటువైపున రాలేదు కానీ వారం రోజుల నుండి రాత్రి ఏ సమయంలో కూడా రావచ్చు అన్నటువంటి వారం రోజుల నుండి చాలా టైట్ పెట్రోలింగ్ జరుగుతుంది ఈ సందర్భంలో నేను దొంగతనానికి వెళ్తే వారు కూడా ఏ సందర్భంలోనైనా రావచ్చు అన్నటువంటి కనీసం గుర్తుండి ఈ విషయం దాని పట్ల భయం ఉంటుందో అతను కూడా దొంగతనానికి పాల్పడడు ఈ విధంగా మహాశివులారా మనం ఎంత ఎక్కువగా నరకాన్ని గుర్తు చేసుకుంటామో అంతే ఎక్కువగా సన్మార్గంపై ఉండి ఏకేశ్వరోపాసన చేస్తూ ఒకే అల్లాహను ఆరాధిస్తూ బహుదైవ ఆరాధనను వదులుకొని ప్రవక్త విధానాన్ని పాటిస్తూ ఆయనకు వ్యతిరేకమైన మార్గాలను విడనాడి పుణ్య మార్గంపై జీవితం గడపవచ్చు భయం వల్ల మనకు కలిగే లాభాల విషయంలో భయం వల్ల మనకు కలిగే లాభాలు వీటి గురించి వచ్చిన హదీథుల్లో ఒక హదీత్ ప్రవక్త సల్లల్లాహు అలి వసలమిలా తెలిపారు మన్ ఖాఫ్ లజ వన్ అద్ లజ బల అలాహి అల్జన్న ఎవరైతే భయపడతాడో అతను త్వరగా ప్రయాణానికి సిద్ధమవుతాడు ఎవరైతే త్వరగా ప్రయాణానికి రాత్రి వేల నుండే సంసిద్ధతను మొదలు అతడు క్షేమంగా తన గమ్యానికి చేరుకుంటాడు గుర్తుంచుకోండి అల్లా యొక్క సామాగ్రి చాలా విలువైనది మరియు గుర్తుంచుకోండి అల్లాహ్ సామాగ్రి స్వర్గం ఈ హదీలో మన్ఖాఫ్ అద్ లజ ఎవరు భయపడతారో వారు పెందల కడనే తెల్లవారు జాముననే ప్రయాణానికి సిద్ధమవుతారు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో దాని భావం దాని ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి రోజు ఒక గంట పాటు ప్రయాణం చేసి డ్యూటీలో చేరుకోవాలి ఇక ఆ వ్యక్తికి తెలుసు నా డ్యూటీ ఏడింటి నుండి మొదలవుతుంది అని మరియు ఐదున్నరకు ట్రైన్ ఉంది ఆ వ్యక్తి ఇంటి నుండి రైల్వే కు వెళ్ళాలంటే కనీసం అరగంట పడుతుంది ఈ విధంగా అతను ఐదింటికి ఇంటి నుండి బయలుదేరితే తప్పకుండా చేరుతాడు అన్నటువంటి నమ్మకం ఉంటుందా ఉండదు ఇలా భయం వ్యక్తి ఏం చేస్తాడు మరో అరగంట ముందే ఇంటి నుండి బయలుదేరుతాడు కేవలం విషయం అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఈ విధంగా ఎవరు ఏ విషయం పట్ల భయం ఉంటుందో దానికి సంబంధించిన సంసిద్ధతలు ముందే ఉంచుకుంటారు అయితే ప్రవక్త సలల్లా అలైస్లం ఈ విషయం తెలుపుతూ వినండి జాగ్రత్తగా వినండి గుర్తుంచుకోండి అల్లా యొక్క సామాగ్రి చాలా విలువైనది మరియుసారి గుర్తుంచుకోండి అని చెబుతూ అల్లా యొక్క సామాగ్రి స్వర్గం అంటున్నారు ఇహ లోక సామాగ్రి కొరకు ఇహలోక ధన సంపాదన కొరకు ఇహలోకంలో బంధువులను కలవడానికి ఏ ఏ పనుల గురించి ఏ మనిషి ఎంత త్వరగా పడి ఎంత ముందుకు వెళ్ళి తమ గమ్యానికి చేరుకొని తమ పనులు ముగించుకోవాలని భావిస్తాడో వీటి రకంగా చూస్తే అన్నిటికంటే ఎక్కువ విలువ సామాగ్రి అది స్వర్గం దాని గురించి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు దాని గురించి మీరు ఎంత భయపడుతున్నారు దాని గురించి మీ సంసిద్ధతలు ఎలా ఉన్నాయి అన్నటువంటి గుర్తింపు రావడానికి ఇలాంటి ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు విన్న హదీతులో స్వర్గం యొక్క విషయం ఉండే కదా ఇక రండి నరకం పట్ల ఇలాంటి భయం ఉన్నవారు పుణ్యకార్యాల్లో ఎలా ముందుకెళ్తారో పురాన్లో దానికి సంబంధించిన మంచి ఆధారులు కూడా ఉన్నాయి వాటిలో ఒకటి సూరతుల్ ఇన్సాన్ సూరతుల్ ఇన్సాన్లో ఆయత్ నంబర్ తొమ్మిది మరియు పది మేము అల్లా సంతృష్టి కొరకు తినిపిస్తున్నాము దీనికి బదులుగా మీ నుండి మాకు ఏదైనా ప్రతిఫలం లభించాలని లేదా కనీసం మీరు మాకు కృతజ్ఞత తెలుపుకోవాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఇన్నా నీర్ రబ్బి నా యోమన్ అబూసం మేము మా ప్రభువుతో ఆ రోజు ఏ రోజైతే చాలా దీర్ఘకాలం ఉంటుందో చాలా దీర్ఘకాలం ఉంటుందో మరియు ఆ రోజు ముఖాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయో అలాంటి రోజు నుండి మా ప్రభుత్వం మేము భయపడతాము విన్నారా అండి విశ్వాసుల గురం ఏమిటి ప్రళయ దినం ఏ చాలా దీర్ఘంగా ఉంటుందో ఏ రోజైతే ముఖాలు మాడిపోతూ ఉంటాయో ఆ రోజు భయపడుతూ ఆ రోజు అల్లా మన పట్ల ఎలా ప్రవర్తిస్తాడో ఆ విషయం గుర్తుంచుకొని భయపడుతూ ఉండేవారు ఇహ లోకంలో ఏ కార్యం చేసినా కానీ సత్కార్య వైపులకు వారి అడుగు ముందుకెళ్తూ ఉంటుంది అలాగే మనిషి పరలోకం పట్ల ఎంత భయపడతాడో నరకాన్ని గుర్తు చేసుకొని ఎంత భయపడతాడో అంతే పాపాల నుండి కూడా దూరం ఉండగలుగుతాడు సూరతుల్ అనామ్ ఆయత నంబర్ పదిహేను మరియు పదహారులో ఉంది అల్లహర్బుల్ ఆలమీని తెలిపాడు కొల్ ఇన్హాఫు ఇన్ అసైతురబ్బీ అద భయం ఇన్ అలీం చెప్పండి నేను గనక నా ప్రభువుకు అవిధేయత చూపానంటే ఆ కఠినమైన బాధకరమైన శిక్ష రోజు నుండి నేను భయపడుతున్నాను ఆ శిక్ష రోజు నుండి నేను భయపడుతున్నాను గనక నేను నా ప్రభువుకు అవిధేయత చూపను ఈ విధంగా మహాశివులారా ఎవరి భయం ఉత్తమ రీతిలో ఉంటుందో వారు అంతే ఎక్కువగా తమ కోరికలను మనోవాంఛలను చంపుకుంటారు దానిని తక్కువ చేసుకుంటారు పరలోకం పట్ల వారికి లాభం చేకూర్చే కోరికలను మాత్రమే అనుసరించి అక్కడ వారికి ప్రయోజనం కలిగే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తారు ఎవరు ఎంతగా భయపడతారో నరకం పట్ల పరలోకం పట్ల అంతే ఎక్కువగా వారి మనోవాంఛలు వారిని పిణమార్గానికి తీసుకువెళ్ళవు మరొక గొప్ప విషయం మహాశివులారా ఎవరు ఎక్కువ భయపడుతూ ఉంటారో వారే ఎక్కువగా అల్లాహ ఆయతుల నుండి లాభం పొందుతూ ఉంటారు అల్లాహు అక్బర్ ఈ రోజుల్లో మనం ఖురాన్ చదువుతామా ఖురాన్ వింటామా కానీ ఎంత లాభం పొందాలో అంత పొందుతున్నామా లేదు అని మనలోని అధిక మంది యొక్క సమాధానం ఉంటుంది దానికి కారణం దానికి కారణం ఏమిటంటే మనం అల్లాహతో పరలోకం పట్ల మరియు నరకంతో ఎంత భయపడాలో అంత భయపడటం లేదు ఒకసారి ఈ ఆయతను వినండి ఫదక్కిర్ బిల్ కుర్ ఆని హెచ్చరికల పట్ల ఎవరైతే భయపడతారో హెచ్చరికలను విని ఎవరైతే భయపడతారో అలాంటి వారే అలాంటి వారికి మీరు కురాన్ ద్వారా హితబోధ చేయండి వారికి ఎలాంటి హితబోధ లాభం చేకూరుస్తుంది ఎవరు ఎంత భయపడుతూ ఉంటారో అంతే అల్లా యొక్క శిక్షకు దూరంగా ఉంటారు సూర్యత్తూరులోని ఆయత్ ఇరవై నుండి చదవండి మీరు ఇన్నా కబులుఫీనా ముష్ఫికీన్ ఫన్నల్లాహు అలైనా వదా బస్సము మేము ఇంతకు ముందు మా ఇంటివారి మధ్యలో ఉన్నప్పటికీ భయపడుతూ ఉండేవారి అందుకని అల్లామాపై కరుణించాడు అల్లామాపై కరుణించాడు మరియు మమ్మల్ని చాలా బాధకరమైన వేడి వేడి గాలుల శిక్షల నుండి మమ్మల్ని కాపాడాడు గమనించారా మేము ఇంతకుముందు మా వారి మధ్యలో ఉండి కూడా అల్లాతో భయపడేవారేమీ అందుకని అల్లా మమ్మల్ని శిక్షల నుండి కాపాడాడు మరెవరైతే వాస్తవ రూపంలో మరెవరైతే వాస్తవ రూపంలో ఇహలోకంలో ఉండి పరలోకం పట్ల భయం కలిగి ఉంటారో నరకంతో భయపడుతూ ఉంటారో అలాంటి వారికి అల్లాహోతాల తప్పకుండా ప్రళయ దినాన ప్రశాంతత ప్రసాదిస్తాడు నరకం నుండి రక్షణ కలుగజేస్తాడు ప్రవక్త సలహు అలీ వసలం తెలిపారు అల్లాహ్ ఈ మాట చెప్పాడు వైజ్జతీ వజలాలి నా యొక్క గర్వం నా గౌరవం యొక్క సాక్షి స్వయంగా నేను ప్రమాణం చేస్తున్నాను ఏమిటి లా అజ్మాయి రెండు రకాల శాంతిని నేను నా దాసుని కొరకు చేయను వలా అజ్మా అలైహి ఖౌఫైన్ వలా అజ్మా అలైహి ఖౌఫైన్ అలాగే రెండు భయాలు కలిపి నా దాసు నేను ఒకే చోట పోగుచెయ్యను అంటే భావం ఏంటి దాని వివరణ ఇలా ఉంది నా దాసుడు ఇహ లోకంలో ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉన్నాడంటే నేను అతన్ని పరలోకంలో భయానికి గురి చేస్తాను మరి ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడి పరలోకం పట్ల భయపడి నరకం నుండి భయపడి జీవితం గడుపుతూ ఉంటే నేను అతనికి పరలోకంలో ప్రశాంతత అనేది ప్రసాదిస్తాను అర్థమైందా ఇక్కడ అక్కడ రెండు చోట్ల ప్రశాంతత లభించదు ఇక్కడ అక్కడ రెండు సందర్భాలలో రెండు చోట్ల భయం అనేది కలగదు ఎవరైతే అక్కడి గురించి ఇక్కడ ఉండి భయపడతారో అక్కడ ప్రశాంతత పొందుతారు మరెవరైతే అక్కడి దాని పట్ల ఎలాంటి భయం లేకుండా ఇహలోకంలో ప్రశాంతమైన జీవితం గడుపుతారో వారు పరలోకంలో చాలా భయాందోళనకు గురి అవుతారు మహాశైలారా మన సలఫెసాలెహయిన్ మన పూర్వీకులు సహాబాలు తావెయిన్ ఎలా నరకంతో భయపడేవారు నరకాన్ని గుర్తు చేసుకొని ఎలా భయానికి గురి అయ్యేవారు ఇంతకుముందు ఎన్నోసార్లు హజరత్ ఆయిషా రది అల్లాహు తలన వారి సంఘటన మనం విన్నాము ఒకసారి వారు నరకాన్ని గుర్తు చేసి ఏటూడం మొదలుపెట్టారు అదే సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇంట్లో ప్రవేశించారు ఏమిటి ఆయిషా అని అడిగారు నిన్ను ఏడిపిస్తున్న విషయం ఏమిటి అని ప్రశ్నించారు ఆయిషా రది అల్లాహ తాలన తెలిపింది నేను నరకాన్ని గుర్తు చేసి ఏడ్చాను అని ఈ విధంగా మహాశివులారా హజరత్ అమర్ అది అల్లాహోతాల్ అనుహు గారి గురించి కూడా చరిత్రలో ఒక సంఘటన ఉంది హజరత్ ఉమర్ అది అల్లాహోతాల్ అనుహు రాత్రి వేళ ఎవరో తహజద్ నవాజ్ చేస్తున్న సందర్భంలో సూర్యత్తూరులోని ఆయతలో ఆ వ్యక్తి పఠిస్తున్నాడు హజరత్ ఉమర్ అతని ఆ పారాయణాన్ని విన్నారు నీ ప్రభు యొక్క శిక్ష తప్పకుండా పడి ఉంటుంది దాన్ని త్రోసిపుచ్చేవారు తమపై ఆ శిక్ష పడకుండా దానిని నెట్టేసేవారు ఎవరూ లేరు అని అదరితో మన ఎల్లాహోత్రులు ఈ విషయం విని భయకంపితులైపోయారు భయకంపితులైపోయారు అదే స్థితిలో ఇంటికి చేరుకున్నారు ఒక నెల వరకు రోగిష్డయ్యాడు ప్రజలు వారిని పరామర్శించేవారు ఇబును అబ్బా సరది అల్లాహు తాలా అన్హు తాబీన్ వారి యొక్క శిశువులతో సహాబాలు ఎలా భయపడేవారో చెబుతూ ఉండేవారు ఒక సందర్భంలో చెప్పారు కాన సహాబతురది అల్లాహు అన్హుంబుహు బిల్ సహాబా రది అల్లాహో తాలానుహం వారి యొక్క హృదయాలు భయంతో నిండిపోయి ఉండేది వాయునుహం బాకి మరియు వారి కండ్లతో కన్నీరు కారుతూ ఉండేది సహాబాలు అనేవారు కైఫ నఫ్రాహ్ వల్మౌతూ వరా అనా మేము ఎలా సంతోషంగా ఉండాలి చావు మా వెనుక ఉంది వల్ కబురు అమామనా సమాధి మా ముందు ఉంది వల్ కియామో ఐదునా ప్రళయం మా వాగ్దాన స్థలం వాళ్ళ సురాతి మురూరునా నరకంపై వేయబడే వంతెనపై మేము దాటవలసి ఉంది వల్ ఉకూఫు బై నయ్యదయిల్లాహి మషహదునా మరియు అల్లా ఎదుట మేము నిలబడేది ఇక ఎలా మేము సంతోషపడాలి ఎలా సంతోషంగా జీవించాలి అల్లాహు అక్బర్ మహాశివులారా ఇలా సహాబాలు భయపడుతూ ఉండేవారు అబు హురేర రజయ్యల్లాహోతాలాను చాలా రోగానికి గురయ్యారు పరామర్శించేవారు వచ్చారు ఒక సందర్భంలో హజరత్ అబు హురేర రజయ్యల్లాహోతాలాను చాలా ఏడిచారు ఏమైంది నీవు సహాబీ ప్రవక్త సల్సల్లం వారి యొక్క సహచరునివి ఎందుకు ఏడుస్తున్నావు అని దగ్గర ఉన్న వారు అడిగారు అప్పుడు అబుహురేరా చెప్పారు నేను మీ ప్రపంచం గురించి ఏడవడం లేదు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నా ప్రయాణం చాలా దూరంలో ఉంది నా ప్రయాణం చాలా దూరంలో ఉంది మరియు నా వద్ద సద్ది మూట చాలా తక్కువగా ఉంది నేను సాయంకాలానికి చేరుకునే ఒక ఎత్తుపైకి ఎక్కుతున్నాను స్వర్గమా నరకమా ఈ రెండిట్లో ఏ స్థానం నాదవుతుంది ఎటువైపున నన్ను తీసుకెళ్లడం జరుగుతుంది నాకు తెలియదు కదా ఈ విషయాలు గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను అని చెప్పారు హజరత్ మహాదిబి నే జబల్ రథి ఎల్లాహోతలను చెప్పేవారు ఓ ప్రజలారా విశ్వాసి వంతెనను తన వెనక క్షేమంగా వదిలేసే వరకు అతడు తృప్తిగా ప్రశాంతంగా ఉండలేడు ఇరకంగా రకంగా సహాబాల తర్వాత కాలంలో వచ్చిన వారు తాబయీన్ వారిలో కూడా ఎంతో పుణ్యాత్ములు నరక విషయం దాని ప్రస్తావన వచ్చిందంటే ఎంత భయకంపితులయ్యేవారంటే అల్లాహు అక్బర్ ఇదిగో తాబయీన్లలో ఒక గొప్ప తాబయీ హజరత్ ఇమాం హసన్ బస్రీ రహిమహుల్లా హసన్ బసరీ రహిమహుల్లా పరలోకం గురించి మాట్లాడడం మొదలు పెట్టాడంటే ఎలా మాట్లాడేవారంటే ఆయన ఆ విషయాలన్నిటినీ తమ కళ్ళతో చూస్తున్నారా మళ్ళీ తెలుపుతున్నారా అన్నట్లుగా అనిపించేది అతను సమాధి గురించి ఏదైనా మాట్లాడితే ఇప్పుడే తన ప్రాణ స్నేహితుడైనా ఎవరైనా స్నేహితుణ్ణి ఖననం చేసి కబ్రిస్తాన్లో పెట్టి వస్తున్నాడా అని అనిపించేదంట ఆయన ముందు నరకం యొక్క ప్రస్తావన వస్తే చాలా ఏడుస్తూ ఉండేవారు హసన్ బస్రీ రెహమాహుల్లా ఒకరోజు ఉపవాసంతో ఉన్నారు ఒక కూజాలో చల్లటి నీళ్లు తీసుకురావడం జరిగింది ఆయన ఆ నీళ్ళతో ఇఫ్తార్ చేయడానికి ఆ నీళ్లు ముందుకు తర్వాత ఏడ్వడం మొదలుపెట్టారు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు చివరికి మీరెందుకు ఇంత ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు నేను ఖురాన్లోని వాక్యాన్ని ఈ ఆయతను గుర్తు చేశాను అని చెప్పారు అన్ అఫీదు అలీనా మినల్మా ఔ మిమ్మ రజక కుముల్లా నరకవాసులు స్వర్గవాసులతో అంటారు మీకు ఏదైతే నీళ్లు లభించాయో వాటిలో కొన్ని బొట్లు మాకు కూడా ఇవ్వండి లేదా అల్లా మీకు ప్రసాదించిన వాటిలో మాకు కొన్ని ఇవ్వండి అని వారు అడుగుతూ ఉంటారు ఆ విషయాన్ని నేను తలుచుకున్నాను అందుకొరకే ఇంతగా ఏడ్చాను అని చెప్పారు మాలిక్ బిందీనా రహిమాహుల్లా కొన్ని రాత్రులు నిద్రపోయేవారు కాదు ఒకసారి ఆమె కూతురు నానా ఏమైంది మీరు ఎందుకు పడుకోవడం లేదు అని అడిగితే నరకాన్ని గుర్తు చేసాను బిడ్డ అందుకనికే నిద్ర రావట్లేదు అని అనేవారు అల్లహావారు ఈ రోజుల్లో మన పరిస్థితి ఎప్పుడైనా ఇలా ఉందా కనీసం ఒక్క రాత్రైనా రాత్రిలోని ఏ కొంత భాగమైనా మనం ఎప్పుడైనా నరకాన్ని గుర్తు చేసుకున్నామా చేసుకోండి వాస్తవానికి నరకాన్ని గుర్తు చేసుకుంటే తప్పకుండా మనలో ఒక గొప్ప మార్పు వస్తుంది సహీ ముస్లిం షరీఫ్లోని ఈ హీజ్ మనల్ని నరకం పట్ల భయ కంపితులు చేయడానికి సరిపోదా ప్రవక్త సల్లల్లాహు అలూ వసలం తెలిపారు లౌయా అల్లమ్స్ ముస్లిం వ్యక్తి గనక అల్లా వద్ద ఉన్నటువంటి శిక్షలను వాటి గురించి అతనికి తెలిసిందంటే ఎప్పుడూ కూడా నరకము నుండి భయపడకుండా ఉండలేడు ఈ విధంగా మహాశివులారా నరకాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే నరక శిక్షలను గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ నరకంలో పడవేసే పాపాల పట్ల కూడా భయం కలిగి వాటికి దూరం ఉండగలుగుతాము ఇన్షాల్లా దీని తరువా ఈ కార్యక్రమంలో నరకంలో తీసుకువెళ్ళే పాపాలు ఏమిటి మరియు నరకం నుండి రక్షణ కలిగించే సత్కార్యాలేమిటి అవి మనం తెలుసుకోనున్నాము అల్లాహోతల మనందరికీ నరకం నుండి రక్షణ